వినుమితరులు ఎరుకను సాక్ష పలికిరి నేను సాక్షి అహమని నీతో వినజెప్పితి ఇంతయే వేరనకూడదు రెంటినొక్కటనీ తెలుసుకోరా మాటల భేదమని కనుగోరా అనరాని వినరాని కనరాని వయలందు తనకై తానరుదించి తనకై తా సాక్షి అని తెలుసుకోరా మాటల భేదమని